పరిశుద్ధులు దేవా మా ప్రియ పర్వకుప్తండి జీవం గల ఎసయ్య నీకెంతో బంధాలనైనా నినా నేడు నిరంతరం ఏకరీతికున్న గొప్ప దేవ మహాపరిశుద్ధులైన దేవ నీకే స్పృతులు స్తోత్రం ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకలు నిలబెట్టుకున్నారు ప్రభా దివాలాతో మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ దినమంతా కూడా ప్రభావ మీరు మాకు సహాయ కలిగి ఉన్నారు అడుగడుగున ప్రభ మీకు అస్తం తోడించినైనా ప్రతి దశలో ప్రభ మీకు ఆదరణ సమాధానం మీ యొక్క పరిశుధాత్మని అంది ఆనందము సమాధానం మాకు అనుగ్రహించి నైనా ప్రతి శోధంలో ప్రతి శ్రమలలో ప్రభా మీరు మాకు తోడుగా ఉండి వాటిని విజయం పొందేలాగా ప్రభా మమ్మల్ని బలపరిచి నైనా నడిపిస్తున్న విధానం బట్టి నీకు ఎంతో వందాలనైనా ప్రతి దశలో ప్రభావ మీరు మా పక్షంగా ఉండి విజయం అందించిన గొప్ప దేవుడు వ్యవసాయం ఎంతో వందనాలి ప్రభా కృతజ్ఞతాస్థుతులు ఘనత మహిమ ప్రభావం నీకే అర్పించుకుంటున్నాం నైనా మా చేతులకు ప్రభా యుద్ధం మీరు నేర్పించినారు మా వేళ్లకు పోరాటాలు మీరు నేర్పించినారు ప్రభా శత్రు సమవంతను యుద్ధం చేసే ఒక శక్తిని మీరు మాకు అనుగ్రించి నడిపిస్తున్న విధానం బట్టి నీకు ఎంతో వాళ్ళు వాటి అన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు అర్పించుకున్నమైనా సమస్త ఘనత మహిమ నీకే అర్పించుకున్నవైనా నా దేవ ఈ రాత్రి కాల సమయంలోనైనా మీ కృపా సింహాసనం ఆశ్రయించడం అయినా మీ పాదాల దగ్గరకు మేము వచ్చినమైనా ఆకాశం నీ సింహాసనం భూమిని పాదపీటం ప్రవ్వా మీ పాదాల దగ్గర మేము ఉన్నాం ఈసయ నైనా మా ప్రార్థనలు మా విన్నపములన్నీ మీరు ఆలకించండి మా జీవితాలు మా హృదయాలు ప్రభావ మీరు పరిశీలించండి ప్రభావ మీకు అంగీకారంగా మీ ఉండేలాగా నా దేవా మా జీవితాలు సరి చేయండి మా హృదయాలు సరిచేయండి మాలు ఇంకేమైనా ఆయాస్యకరం ఉంటే ప్రవ్వ ఆజ్ఞకమైన ఇంకేమైనా రహస్యమైన పాపంలు ఉంటే వాటి నుంచి మాకు విడుదల దేండి వాటి మీ సన్నిధిలో ప్రవ్వ మమ్మల్ని అందరినీ క్షమించండి మమ్మల్ని శుద్ధీకరించండి మీకు నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి వాక్యంలోని సత్యాన్ని మా ఆత్మీయ నేతలు ఇప్పండి మాట్లాడండి ప్రవ్వ యుగ సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసిన ప్రోగ నైనా మా పిలుపు మా ఏర్పాటును మేము నిత్యం చేస్తే మరీ జాగ్రత్త పడి జీవించాలా పరిశుద్ధంగా మేము యోగ్యమైన ప్రవర్తన కలిగి నైనా ప్రతి క్రీస్తు కలిగిన మీ యొక్క కలిగి ఉండాలా మీ ప్రేమను మేము పొందుకోని ప్రభావ నైనా అన్ని కుల ప్రభావం నశించిపోతున్న వాళ్ళ పట్ల మీ ప్రేమ జీపించాలా వాళ్ళ సువార్త ప్రకటించాలా అలాంటి శైవలో నడిపించండి యుగ సమాప్తి చివరి అంచుకు వచ్చేసినైనా ప్రభావ ప్రతి దశలో మేము జాగ్రత్తగా మా కుటుంబాలు మేము కాపాడుకోవాలా మరి విశేషంగా అనేకుని ప్రభావం చే నడిపించాల ప్రభావ అంటే సేవలకు నడిపించండి ఆరాధనంతట్లు మీరే ఆధిపత్యం నడిపించండి రానిపడ త్వరగా నడిపించండి ప్రభావ మాటల ద్వారా మా ఇంపందిని వాక్యంగా మాట్లాడి మీ ఆత్మ నడిపింపు మాకు అందరికి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ నిలబెట్టుకొని ప్రభావ మీరు ఆకలి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని పరిశుద్ధ నామని ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ డు బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ నిన్నేమైనా ప్రభు నిన్నే సుతిస్తాను నాకేమున్నా ప్రభు ప్రభువా నీకే అర్పిస్తాను నిన్నే మైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమొన్నా ప్రభువా నీకే అర్పిస్తాను నిన్నే మైయున్నాను నీ దయవలనే నేనయ్యా నిన్నే మైయున్నాను నీ దయవలనే నేనయ్యా నాకున్నవన్నీయు నీ విచ్చినవే నేనయ్యా నాకున్నవన్నీయు నీ విచ్చ నిన్నేమైనా ప్రభువా నిన్నె శుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నిన్నేమైనా ప్రభువా నిన్నె శుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను లేక లేక వృత్ప్య ఏకైక కుమ్మ KUMMARUNI ICHINDI NEEVUM LAKA LAKA URTHYAPRA MANTUM EKAYKA KUMMARUNI ICHINDI NEEVUM ICHINANIVE BALIKO RAGAAM ICHINANIVE BALIKO RAGAAM నీకు అర్పించిన అబ్రహాములా నిన్నే మైనా ప్రభువా నిన్నె నా నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నిన్నే మైనా ప్రభువా నిన్న శుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను సర్వము పోయిన శరీరముకుల్లిన నవారే విలువేసిన సర్వము పోయిన శరీరముకుల్లినా నవారే విలువేసిన ఆప్ులంత శత్రువులైనా ఆప్తులంత శత్రువులైనా అంతము వరకు సహించిన అయ్యో బులా నిన్నే మైనా ప్రభువా నిన్నే సుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నిన్నే మైనా ప్రభువా నిన్నే సుతిస్తాను నాకేమున్న ప్రభువా నీకే అర్పిస్తాను నా మటుకైతే ప్రతికూట వైనాదినాటుకైతే ప్రతూకూట స్ం చావైనా గోణీను ఉన్నానయ్యా ఇది గోణీను ఉన్నానయ్యా దయతో నన్ను గైకును na yesayya ninne maina prabhawa ninne sutisthanu na kemunna prabhawa నీకే అర్పిస్తాను నిన్నేమైనా ప్రభువా నిన్నె సుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నిన్నేమయ్యున్నాను నీ దయ వల నేనయ్యా నిన్నేమయ్యున్నాను నీ దయవల నేనయ్యా నాకున్నవన్నీయు నీ విచ్చినవేనయ్యా నాకున్నవన్నీయు నీ విచ్చినవేనయ్యా నిన్నేమైనా ప్రభువా నిన్నే సుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను నిన్నేమైనా ప్రభువా నిన్నే సుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను అలలు ప్రేజ్ చాలా ప్రేజ్ మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏ సయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నిన్ను నమ్మి నాట్లు వేరే ఎవరిని నమ్మాలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించగు వదిలుండలేక నిన్ను నమ్మి నాట్లు నేను వేరే ఎవరిని నమ్మాదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగి వదిందలేఖా ననందం కోరవాడాశలుచేవాడానందం కోరవాడా నాశలు చెవాడా నిజమైన ప్రేమా నిధి నిజమైన దండతనాది ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏసయ్యా ఏసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా aaradhinchay vela landu nidhu hasthamulu ta kainannu achcha tapam kaliginaalu nenu paapina nidrahinchagane aaradhinchay vela landu నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేలకు అలవాటయ్యి నీ పాదము వదలకు నీ మేళ్లకు ala vaṭai ne pādamal vadalakunṭe ne kiṣṭāmainā dāri kanugaṇṭen mī to cēri yesayya yesayya yesayya yesayya ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా మేలు చేయక నీవు ఉందలేవయ్యా ఆరాధించక నేను ఉందలేనయ్యా మేలు చేయక నీవు ఉందలేవయ్యా ఆరాధించక నేను పాపములు చేసాను నేను నీ ముందర తల ఎత్తలేను మనసు ఓ దాచింది పాపములు చేశాను నేను నీ ముందర తల ఎత్తలేను క్షమించగల్గే నీ మనసు ఊదాచింది నారదనలో నృదయము నీతో అంది నీకు వేరై మనలేనని నీ నృదయం ీతో అంది నీకు వేరై మనలేనని అతిశించద నిత్యము నిన్నే కలిగి ఉన్నందుకు ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ ఏసయ్యా ఏసయ్యా ఏ సయ్యా ఏ సయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నీలు ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ప్రార్థిస్తాం పరిశుద్ధు దేవ మీకు వాహనాలైనా ఇస్రాయల్ గొప్ప తండ్రి మీకే కృతజ్ఞతలైనా మీకు మరణ భూస్థాపన పునరుద్ధం ద్వారా మామూలు అందరినీ ఇస్రాయల్ గా మార్చుకున్నారు అంతరంగం దేవుని ఇస్రాయల్ గా పరిశుధ జనాక యూతులుగా వాటి అన్నిటిని బట్టి మీకు ఎంతో వందనాలు అబ్రాహం సంతానంగా మార్చుకొని అబ్రాహ్నలకు చేయబడ్డ ప్రతి వాగ్దనం మాకు అనుగ్రహించినారు వాటన్నిటిని బట్టి మీకు ఎంతో వందనాలు కాబట్టి నేను ఈ వాక్యాలను మేము ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ దయచేయండి వీటిల్లోని తత్తిని గ్రహించాలా ఆయుక్త నిమ్మల్ని మా జీవితంలో పాటించాలా అదే రీతిగా ప్రభు వాటి ఆ మళ్ళీ కార్యాలని అద్భుత కార్యాలని మా మేము చూడాలా సాక్షాతంగా వాటిని అనేకులకు ప్రకటించాలా అటువంటి జీవితాభిధానాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఉంటున్న బ్రదర్ సిస్టర్స్ అంతా ఆశ్రయించండి వారి హృదయాలు అంతా మళ్ళీ సరి చేయండి మనసుని పరిపరివిధాలుగా పోనీయకుండా కాపాడండి ప్రభావ మీదనే మేము మనసుని కేంద్రీకరించుకోవాలి అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ముఖ్యంగా నైనా ప్రకటన గ్రంథంలోని పదహార అదీపం ముగింపు దశ వచ్చిన ఆయన ఆర్మీ యుద్ధం యుద్ధానికి సంబంధించిన విషయాలను మేము ధ్యానిస్తుండగా ప్రభావ మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభు మీరు తప్ప మాకు ఎవరివి చూపించలేరు ఎందుకంటే ప్రభు అవన్నీ ప్రకృతి సహజంగానే చూపిస్తున్నారు మనిషి కానీ ఇది పాతవి గత సమస్తం కృతవే కాబట్టినైనా ఆ కృతవి ఆత్మీయమైన వాటిని మేము గ్రహించలాగనా అవి ఆత్మీయ స్థితి ప్రకృతి సహజంగా ఏ వస్తే మేము గ్రహించలాగనా మా యొక్క సహృదయాలను సరి చేయండి ప్రభు మా ఉగాహన శక్తి మేము పొందించండి పరిశుద్ధంగా మేము జీవించాలా మీరు పరిశుద్ధులైనా పత్తలాంపుల్లోనూ మా ప్రవర్తనలోనూ మా నడబడిలోనూ ప్రతి విషయంలో మేము పరిశుద్ధంగా జీవించాలా అటువంటి పరిశుద్ధమైన జీవితం మాకు అనుగ్రహించండి మా యొక్క ప్రవర్తన ఎంత టూ మీ అధికారానికి లోబడి లాగా సేపడండి మీ మహిమ నిలబెట్టుకోవాలి ఏసు క్రీస్తు నామం తండ్రి ఈరోజు ఆగస్ట్ ఆరవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం బెబలోనియన్ గిరిగోరం క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయంలోని చివరి భాగంలో హార్మేగిన్ అన్న యుద్ధానికి సంబంధించిన విషయం లేక హార్మిగిధన్ అనే స్థలంలో ఈ లోకపు రాజ్యులందరూ దేవునికి విరుద్ధంగా దేవుని బిడ్డలకి విరుద్ధంగా యుద్ధానికి పోగవుతున్నారు వీళ్ళని ఎవరు పోగు చేసిండ్రు అంటే మూడు కప్పల అపవిత్ర ఆత్మలు కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు మనం బహుదీర్ఘంగా గనించినాం ఈ మూడు కప్పల అపవిత్ర ఆత్మలు వ్యూహాన భక్తుని దర్శనంలో ఆ రీతికి అతను కనిపిస్తుంది ఈ కపల వంటి అపవిత్రమైన ఆత్మలు ఎందుకు అవి అపవిత్రమైన ఆత్మలు దేవునికి విరుద్ధంగా లేచినాయంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి కాబట్టి పరిశుద్ధత అంటే సైతానికి ఇష్టం లేదు వాడి అనుచరులకి ఇష్టం లేదు కాబట్టి దేవునికి దివుని బిడ్డలకి వ్యతిరేకంగానే వాళ్ళు వేస్తూ ఉంటారు దేవుని బిడలని అపవిత్రపరచడానికి కాబట్టి దేవుని బిడల్ని అపవిత్ర పరిచినప్పుడు వాళ్ళు దేవుని యొక్క మహిమలోనికి అడుగుపెట్టలేరు అన్నట్టు ఎందుకంటే అపవిత్రంగా జీవించే వాళ్ళు స్థితిలో బహు తగ్గింపు తగ్గిన బహు లోవర్ లెవెల్స్ లో ఉంటారు అన్నట్టు పరిశుద్ధంగా ఉన్నత స్థితిలోకి ఆత్మలో ఎదిగింపబడతా ఉంటారు అతి పరిశుద్ధ స్థలంలో అడుగుపెట్టే జీవితం లేక సీఎను కోద ప్రభుత్వం పాటు నివసించే జీవితం అటువంటి అనుభవానికి వాడు పోనీయకుండా మనల్ని అటగిస్తూ ఉంటాడు ఎందుకంటే వాడు ఒకప్పుడు అక్కడి కాబట్టి అతిశయించి కాబట్టి మనం దేని దేని విషయంలో అతిశయించాము మనలో ఏ గొప్పతనం కూడా లేదు కాబట్టి ఎప్పుడైతే దేవుని సేవకులు అతిశిస్తారో ఆయన మహిమలో నుంచి సత్యం మనం అక్కడి నుంచి కాబట్టి నువ్వు మహిమలోనికి ప్రవేశించాలంటే మటుకు వినయభయభక్తులతోని బహు జాగ్రత్తగా జీవించాలా అన్న యొక్క సత్యాన్ని మనం దేవుని వాక్యంలో అనేక పర్యాలు ధ్యానిస్తా ఉంటాం అయితే ఈరోజు ఆర్మీ గిద్దోన్ అన్న అంశాన్ని ముగిస్తాను నేను ఒక భాగము మిగిలిపోయింది కాబట్టి ఈ ఆర్మీ క్లుప్తంగా దాని ఉపోద్ఘాతాన్ని మనం గతాలు చూసినట్లు ఆర్మీ గిద్ోన్ అనేది రెండు పదాలు మెగిద్దో అనేది ఒక స్థలం ఈరోజు ఇస్రాయల్ దేశంలో ఉత్తర భాగంలో ఉంటుంది అది అయితే ఆ మిగిదు అనే ప్రాంతంలో గతంలో అంటే పాత నిబంధన కాలంలో న్యాయాధిపతుల కాలంలో రాజుల రెండవ రాజుల కాలం గ్రంథంలో మనం చూస్తాం వాళ్ళ కాలంలో రాజుల కాలంలో శత్రువులు ఇస్రాయల్ ప్రజల యుద్ధానికి ఆ ప్రాంతంలో కూడుకుండేవాళ్ళు కాబట్టి దుష్టుడు ఆ రోజు ఇస్రాయల్ ప్రజలపై వ్యతిరేకంగా శత్రువు రాజులను తీసుకొచ్చేవాడు అక్కడికి అక్కడ శత్రువు రాజుని ఓడగొట్లు కూడా మనం చూస్తాము శత్రు రాజులు ఇస్సల్పల్లిని ఓడగొట్టినట్టు కూడా చూస్తాం మనం న్యాధిపతుల కాలంలో శత్రువుని ఓడగొట్టినట్టు చూస్తాం కానీ రాజుల రెండో రాజుల గ్రంథంలో మనం చూస్తాం ఇస్సల్ పలు చూస్తాం బహుదుఖకరమైన రోజు అన్నట్టు అక్కడ మనం చదివినప్పుడు తెలుస్తుంది అది నేను చూపించిన గతంలో వచనాలు అయితే ఒక విషయాన్ని మనం బహుజాగ్రత్తగా ధ్యానించాల ఏంటంటే దేవుడు ఏ రీతిగా మహిమ పరచబడతాడనేది తర్వాత దేవుని బిడ్డలు ఎట్లా అతని మహిమపరచాలనేది అది నాకు చాలా కాలం ప్రశ్నార్థకంగానే ఉండేది కానీ నిర్గమకాండము పద్నాలుగవ అద్యయం ఎందుకంటే ఈ మధ్య మనం నిర్గమకాండము జీవిస్తానం అనేక పర్యాలు నిర్గమము అంటే తరలిపోవడము ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళిపోవడం ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి వెళ్ళిపోవడం ఎక్కడ వేసినా అక్కడ ఉండడానికి వీల్లేదు అన్న విషయం కాబట్టి ఇరవై సంవత్సరాల క్రితం నువ్వు ఎట్లున్నావు ఈరోజు ఎట్లున్నావు అది అక్కడే ఉన్నవా లేక దాటి వెళ్ళిపోయినవా నీ ఆత్మీయ స్థితిలోనే కానీ నువ్వు నీ సేవా విధానం కూడా ఒక సేవా విధానాన్ని విడిచిపెట్టి ఇంకొక సేవా విధానానికి పోవాలా అది నిర్గమం అంటే ఆత్మీయ స్థితిలో ఉదాహరణకి ఒకప్పుడు కేవలం నువ్వు సువార్తె కొను ఉండేవాణ్ణి కొంతకాలానికి యాజకునిగా అవుతున్నావు మరి కొంతకాలానికి ప్రవక్తలాగా అవుతున్నావు మరి కొంతకాలానికి బహుశ అపుస్త కావచ్చు నువ్వు నీ సేవా విధానము అంచలంచలగా ఆ రీతిగా ఎదుగుతూ ఉంటుంది అన్నట్టు ఒకప్పుడు నేను యాజకత్వంలో ఉంటుంది ఎక్కువ సమయం యాజకత్వంలో గడిపిన పెళ్లిళ్ళు చేయడము సమాధులు చేయడము ఎక్కువ మూడు నాలుగు మందికి ఒకేసారి ప్రార్థన చేయడం మూడు నాలుగు వందల మీద తలలో చేతులు పెట్టి ప్రార్థన చేయవాడు బహుగా అలసిపోయేవాడిని రాత్రి అలసిపోయి ఇంటికి ఆల్మోస్ట్ వన్ వన్ కూడా అయ్యేది కొన్నిసార్లు అంతగా అలిసిపోతాం అన్నట్టు యాజకత్వంలో బహు దుఃఖకరమైన సమయాలలో సమాధి తోటలో సమాధి చేయకముందు నువ్వు వాళ్ళకు ప్రకటించాల వాక్యం అందరూ ఏడుస్తూ ఉంటారు దుఃఖంలో ఉంటారు ఇంకా బూడుస్తుంటావు మరి అటువంటి స్థితిలో నువ్వు వారికి ఔదారపు వాక్యాన్ని ప్రకటించాల బహు కష్టతరం వినేలేని స్థితిలో ఉంటారు వినే స్థితిలో ఉన్నాడు ఎంత త్వరగా మూవీస్ ఎంత త్వరగా ఒక గుంపు ఉంటే ఇంకొక ఇంకా కొంతసేపు ఉంటే సరే వారి ఇప్పుడు ఇళ్లను చూసుకోవాలా అన్న బాధలు కాబట్టి వీటన్నిటిని అర్థం చేసుకోవాలా మరి విశేషంగా పెండిలు చేసే టైంలో కొట్లాట్లు అయితే ఎదుర్కోవాల పరిష్కరించాల సమస్యలు అన్నిటినీ అవి ఇవి మర్చిపోతా అంటారు ముందుగానే వాళ్ళని హెచ్చరించా ఇవి తెచ్చుకున్నారా అవి తెచ్చుకున్నారా కొన్నిసార్లు వాడు కమల్ ఉంగరాలే మర్చిపోతాడు మరి కొన్నిసార్లు తాళితాడే మర్చిపోతారు ఇట్లుంటాయి భయంకరంగా ఉంటాయి పరిస్థితులు వాటన్నిటినీ సరి చేసుకుంటూ అన్ని క్రమంగా చేయాలా ఆ ఎంతగానో బర్నౌట్ అయిపోతారు సేవకులు ఆయనలో మండాల్సింది పోయి సేవా జీవితంలో కాలిపోతా ఉంటారు కాబట్టి యాజకత్వం నుంచి ఇంకొక స్థితికి తీసుకెళ్తుంటారు దేవుడు కానీ నాకు తెలిసిన కాడికి పని చేయమని చెప్పింది దేవుడు యవనస్తునికి తిమోతికి కానీ నువ్వు యవన దశ హృదయా పెంకి పడికి నువ్వు ఆత్మీయ ఆత్మలో కూడా తండ్రి దశకి ఎదగాల అది సేవా విధానం కాబట్టి నువ్వు ఇంతకుముందున్న సేవా విధానంలోనే ఉన్నావంటే నువ్వు ఇంకా నిర్గమం జరగ జరగలేదన్నట్టు నీ లైఫ్ లో ఎక్సోడర్స్ జరగలేదన్నట్టు ఒక స్థలం నుంచి ఒక స్థితికి ఒక ఆత్మీయ స్థితి నుంచి ఇంకొక ఆత్మీయ స్థితికి అంచలంచలు ఎదగమంటాడు పౌలు విశ్వాసంలో నువ్వంతే మీరు క్రీస్త కూడా లేపబడ్డ వారైతే పైన వాటిని ఎది ఆత్మీయ స్థితులు నువ్వు అంతగా ఎద ఎదగాల ఆకాశంలో మహా ఆకాశంలని దాటిపోవాల ఈ శరీరంలో ఉన్నప్పుడే చాలా మతం ఏం చేస్తుందంటే లేదు శరీరం విడిచిపెట్టినాక నువ్వు ఎట్లా పోతావు అక్కడ అది అబద్ధం అన్నట్టు శరీరం విడిచిపెట్టినాక నువ్వు ఎక్కడ పోతే వెళ్ళినాము శరీరంలో ఉన్నప్పుడే అవి పోవాలి ఎందుకంటే దేవుడు ఇచ్చేటటువంటి అవకాశం హానోకు వెళ్ళలేదా శరీరంలో ఉన్నప్పుడే ఏలియా వెళ్ళలేదా శరీరం ఉన్నప్పుడే ఎన్నో స్థలానికి ఎక్కడ స్థలానికి వెళ్ళినో మనకు తెలియదు కానీ తిరిగి వాళ్ళంతా తిరిగి ఆనోకు తిరిగి వచ్చి పుస్తకం రాసిపోయిండు చాలా సమాచారాలు వాళ్ళు చదువుకున్నారు విశాలపై అప్పసలు కూడా చదివారు ఈనాకు గ్రంథం యూత పత్రికలో చూస్తాం మనము పౌలు తన పత్రికలలో జ్ఞాపం చేస్తాడు ముఖ్యంగా తెసలో రాసిన నాలుగ మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో ఈనాకు ప్రవచనం జ్ఞాపకం చేస్తుంటాడు దేవుడు తిరిగి వస్తేప్పుడు తనతో పాటు ఎంతమంది భక్తులను తీసుకొని వెంట వస్తాడు అని ఎప్పుడైతే చెప్పిండో అది ఇనొక గ్రంథంలో ఉంది ఆనొక గ్రంథంలో ఆనో గ్రంథం చదివినా కాబట్టి నాకు నాకు తెలుసు అవి బైబిల్ లేదు కాబట్టి మీకు తెలియదు అది సరే మళ్ళీ అపోసలు చదివినారు కాబట్టి దాన్ని మనం అంటే దాన్ని సంపూర్ణంగా నేను ఒప్పుకొని ఎందుకంటే అందులో కొంత వింత విషయాలు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని నేను కానీ బైబిల్కి అనుగుణంగా ఉన్న విషయాలు మట్టి నేను జాగ్రత్తగా స్వీకరిస్తాను నుంచి ఆయన పరిశుద్ధంగా జీవించి ఆయన ఈ నడిచిండు కాబట్టి దేవుడు అతన్ని అనేక ప్రాంతాల తీసుకొని వెళ్ళిండు పరలోకంలో ఆకాశంలో మహాకాశంలో తీసుకొని వెళ్ళిండు రాబోధనలు ఏం జరగబోతుందో అక్కడ చూసిండు ఎందుకంటే ఈ లోకంలో జరిగే అన్ని నీడలు నిజ స్వరూపంలో అక్కడ ఉంటాయి కాబట్టి హానుకు వాటిని చూసిండు నిజ స్వరూపాలని ముందే దేవుని భక్తులందరూ నిజ స్వరూపాన్ని ముందే చూడగలిగారు కాబట్టి బైబుల్ రాయగలిగిండ్రు భవిష్యత్తు జరగబోతుందని కాబట్టి ఒకసారి నువ్వు ఆత్మలో ఎదిగినప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు టైం అవతలకు వెళ్ళిపోతావు కాబట్టి భవిష్యత్తులో ఏం జరగబోతుందో నువ్వు చూడగలవు టైంలో చిక్కబడితే ఎప్పటికీ నువ్వు అవి అన్నట్టు అందుకు నీకు పరిశుధాత్మ అభిషేకం అవసరం కృపవరల అవసరం వాటి కొరకు ఉపాసాలు కొన్నిసార్లు అయితే నిర్గమాకాండం ఒకసారి చూడండి నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చూస్తాం నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయం ఎవరైనా చదవచ్చి కూడా నిర్గమ కాండము పద్నాలుగవ అధ్యయము వచనం అయితే నేను పరో హృదయమును కఠినపరచదను అతడు వారిని తర్మగా నేను పరో వలనను అతని సమస్త సేన మహిమ తెచ్చుకుందను నేను యహోవాన్ అని ఐగుర్తీలు తెలుసుకు ఇక్కడ దేవుడు ఎందుకు అతని హృదయాన్ని కఠినపరిచినట్టు కొంత మొన్న రెండు మూడు రోజుల మీకు చూపించిన పరో హృదయం ఎందుకు కఠినం అవుతుందంటే దేవుడిని సవాల్ చేసిన వాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఎప్పుడు కూడా ఆయన అన్ని సూచక్రియలు చేస్తే కూడా అతను దేవుడు అన్ని స్వీకరించలేకపోయిండు వాళ్ళ తన హృదయాన్ని కఠినం చేపట్టడం ఎందుకంటే సాధువు అయిపోయింది కాబట్టి సమ సమ కాబట్టి తగ్గించుకోండు కాబట్టి ఫలో తగ్గించుకోలేదు కాబట్టి కఠినంగా చేసి తన హృదయాన్ని మనం గ్రహిస్తున్నాం అయితే ఎందుకు దేవుడు హృదయాన్ని కఠిన పరుస్తాడు అంటే నీ తీర్మానాన్ని నీ దిక్కరణను బట్టి ను నువ్వు వ్యతిరేకతను బట్టి సేవా జీవితాల్లో మనం చూస్తాం చాలా మంది సేవకులు కఠినంగా తయారు కావడం ఎందుకంటే వాళ్ళ తీర్మానాలను బట్టి మనం ప్రతి విషయంలో ప్రభుకి సమర్పించుకుంటుండాలా ప్రభు నేను ఎక్కడ తగ్గిపోతుంది నాకు చూపించిన ఇది ఏంది అది ఇదేంది ఇది ప్రతిసారి అడుగుతూ ఉండాలి అతను ఇది సమర్థించుకోవద్దు తీర్మానించుకోవద్దు ఆయనకు సమర్పించాలా ఆయన అడగాల ఆయన తప్పక మాట్లాడతాడు కళల రూపకంగా దర్శ వాక్యపరంగా ఇంకో సేవకుని ద్వారా ఏదో రూపకంగా మాట్లాడుతూ ఉంటాడు అయితే దేవుడు ఏ రూప ఏ రీతిగా మహిమ పరుచుకుంటాడు అంటుడు తను మహిమ పొందుతాడు ఐ విల్ బి గ్లోరిఫైడ్ అంటున్నాడు కదా ఆయన ఎట్లా మహిమ నొందుతాడు అంటే ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారి మీద విజయం పొందినప్పుడే పరో మీద తన సైన్యం మీద అక్కడ దగ్గర దగ్గర అరవై మంది సైన్యాధిపతులు ఎన్నుకుంటాడు పరో నాకు ఇక్కడ చెందిట్టు గ్యాప్ గా ముందు అరవై మంది స్పెషల్ గా సైన్య అధిపతిని ఎన్నుకుంటాడు ఆరు వందల మంది అన్న సిక్స్ హండ్రెడ్ అని ఉందన్న సిక్స్ హండ్రెడ్ రథములను ఆ రథములను శ్రేష్టమైన ఆరు వందల రథములను అవిగుప్తు రథములన్నింటినీ ప్రధానంగా అధిపతులు తీసుకొని పోయినని అధిపతులు లేదు కదా అక్కడ ఆ అధిపతులు లేదన్నా ఆరు వందల రథాలు అంటే మొత్తం సైన్యం అన్నట్టు మొత్తం సైన్యాధిపతులంతా రథాల మీద ఉంటారు రథాల వేనకలంతా సైన్యం మీకు పరిగెత్తుతూ ఉంటారు అన్నట్టు ఒక ఆరు మంది సైన్యాధిపతులని ఫో తీసుకొని బయలుదేరిండు తన సైనికులందరూ బయలుదేరిడు ఒక యుద్ధానికి వెనట్లే బయలుదేరిండ్రు ఇస్రాయల్ ప్రజల మీద కాబట్టి వారందరూ అక్కడ విఫలం కావడము వారి బలంని వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి ఆ బలం వాళ్ళని వాళ్ళని రక్షించకపోతుంది కాబట్టి జీవం గల దేవుని చేతిలో వాళ్ళందరూ మరణించడం అనేది మనం చూస్తాం అన్నట్టు అక్కడ అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకుంటామంటే దేవుడు ఎట్లా మహిమపరచబడతాడంటే శత్రువు మీద విజయం పొందినప్పుడు మనం ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తుల నుంచి ఎప్పుడైతే విడుదల పొందినరో ఎప్పుడైతే వాళ్ళందరూ వీళ్ళ చేతులు వీళ్ళ కళ్ళ ఎదుట మునిగిపోయి చనిపోతున్నారో అది దేవునికి మహిమ అంటే ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే నువ్వు శత్రు మీద విజయం పొందుతావో అది దేవుని మహిమ పరచవడం అన్నట్టు రెండవ పాయింట్ ఎప్పుడైతే నువ్వు సమస్య మీద విజయం పొందుతావో అప్పుడు దేవుడు దాని ద్వారా మహిమపరచబడుతూ ఉంటాడు ఎందుకంటే దేవుడు మనం అనేక పర్యలు చేసినాం దేవుడు నీ చేతులకు నేర్పుతున్నాడు యుద్ధం ఎందుకు ఆయన సరాసరి యుద్ధం చేయొచ్చు కదా యుద్ధం అయినదే కానీ చేయాల్సింది మనమే కాబట్టి మనం యుద్ధం చేసి గెలవడం వల్ల ఆయనకు మహిమ వస్తూ ఉంటుంది ఎందుకంటే నేను చూపించినా తన సృష్టి మీద తను యుద్ధం చేయడని సైతాను శక్తులు దుష్ట శక్తులు అపవిత్రాత్మలు అవన్నీ ఆయన సృష్టించినయే కాబట్టి ఆయన సృష్టించిన వారి మీద ఆయన పోయి యుద్ధం చేయడన్నట్టు ఆయన ఆయన స్వభావానికి విరుద్ధం ఆయన సర్వోన్నతుడు కాబట్టి సార్వభౌముడు కాబట్టి ఆయనకి అది విరుద్ధం తన సొంత సృష్టి మీద యుద్ధం ప్రకటించడం అందుకని మనిషిని సృష్టించిన దేవును ఒకసారి చూపించిన వాక్యాలు కాబట్టి మనిషి వాటి మీద యుద్ధము చేసి విజయం పొందినప్పుడు దేవుడు మహిమపరచబడతా ఉంటాడు కాబట్టి నీ నా జీవితాల నుంచి తను ఎట్లా మహిమపరచబడతాడంటే నీ దగ్గరకు వచ్చిన ప్రతి సమస్య మీద నువ్వు విజయం పొందుతనే కానీ ఆయన మహిమపరచబడ్డాడు ఇది నేను కొంచెం కఠినంగానే చెప్తాను నీ నీ దగ్గర ఏ సమస్య ఉన్నా నీ కుటుంబంలోనే కానీ నీ వ్యక్తిగత జీవితంలోనే కానీ నీ బంధుమిత్రుల మధ్యలోనే కానీ నీ ఉద్యోగ స్థలంలోనే కానీ నీ శరీరంలోనే కానీ ఎక్కడైనా కానీ సంబంధించిన సమస్య మీద నువ్వు విజయం పొందకపోతే నువ్వు దేవుణ్ణి మహిమపరచలేదు ఇంతవరకు నీ లైఫ్లో కొంచెం కష్టమే చెప్పడం కానీ ఇది చెప్పక తప్పదు ఎందుకంటే మన సేవా విధానం దానికి సంబంధించిందే వాడిని వాడి కుక్తుల అన్నిటినీ గుర్తించి కులగొట్టమన్నాడు దేవుడు కాబట్టి మనం వాడిని కులగొట్టడానికే ఉన్నాం ఈ లోకం మనం యుద్ధం ప్రకటించినప్పుడు ఆ యుద్ధంలో కొంచెం కష్టం ఉన్నా మనం పోరాడుతున్నాము ఎట్లా పోరాడుతున్నాము నేను చూపించిన విరిగి నలిగిన నువ్వు ఎట్లా విరిగి హృదయాలు ఉంటాయి ఒక ఆరు గంటలు మోకాల మీద ఉంటే అప్పుడు తెలుస్తుంది ఎక్కడే అక్కడ పడిపోతాయి నీ పాయింట్ బాడీల పార్ట్స్ మోకాళ్ళకి పుండ్లు కావాలా యుద్ధం అంటే రాళ్లలాగా కావాలి ఆనాలు కట్టాలా మోకాళ్ళకి వాళ్ళు చెప్పడం కూడా కష్టమే కదా కాబట్టి యుద్ధము అంటేనే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించడం నువ్వు భాషల్లో మాట్లాడుతున్నప్పుడు ఆ ఆకాశ సమూహంలన్నీ కదిలింపబడతా నువ్వు చేస్తున్న ప్రార్థనకి ఆ అర్పులకి ఆర్తనాదలకి నువ్వు చేస్తున్న ఆయక యొక్క సింహపు గర్జనలకి ఆకాశం వరకు అవి దేవుని సన్నిధికి పరిగెత్తుంటాయి ఆ శబ్దాలు ఆ శబ్దాలకి దుష్ట శక్తులన్నీ కదిలింపబడుతుంటాయి అవి బయట పడుతుంటాయి అరే వీడి ప్రార్థన ద్వారా పర్లోకప్పు ద్వారాలు తెలుసుకుంటున్నాయి అని అవందరూ పరిశ్న అవుతుంటున్నట్టు సార్ ఆశ్చర్యపోతా ఉంటాయి ఎందుకంటే నువ్వు ముద్రించబడ్డవాడు ముద్రించబడ్డదాను సీల్ చేయబడ్డదాను నేను చూపించిన మీకు అది మొదటి బూర ఆరంభంలోనే సీల్ అయిపోతారు మనం ఒకసారి సీల్ అయిపోయినాక ఈ లోకంలోని ఎటువంటి శ్రమ ఎటువంటి సమస్య నిన్ను ముట్టలేదు దుష్టుడు నిన్ను ముట్టలేడని నేను చెప్పించిన సీల్ చేయబడ్డ ఎవరు విశ్వాసులు అంటే లక్ష వేల మంది వాక్యాన్ని చెప్పే కాబట్టి పరిశుధాత్మ చేత సీల్ చేయబడ్డాంక అగ్నితో సీల్ చేయబడ్డాంక నిన్ను దుష్ట శక్తులు ముట్టలేవు నీ చుట్టు పక్కన ఉన్న వారికి నీ రక్త సంబంధాలేకి వాడు సమస్యలు పెట్టి నిన్ను దుఃఖపరచడానికి ప్రయత్నిస్తాడు కానీ నిన్ను డైరెక్ట్ గా ముట్టలేడు కాబట్టి మనం అందుకే వాడు నన్ను ముట్టలేడు కాబట్టి నేను మన మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నా ఒకసారి నేను ఆత్మలు అరిచిననంటే వాడు గజ గజ వణకాల్సింది ఎందుకంటే శత్రు బలవంతటి మీద నిమి అధికారం ఇచ్చిన అన్నాడు అది నేను పాటిస్తున్నా ఇచ్చిండు కాబట్టి పాటిస్తున్నా ఉత్తగా చెప్పుకొని ఇంటివైపు ప్రార్థన చేసుకోవాలి అన్నదిని పాటుకుంటే కాదన్నాడు యుద్ధం ప్రతి క్షణం నువ్వు యుద్ధంలో ఉన్నావు నేను నిద్రపోతుంటే యుద్ధంలో వస్తావు వాళ్ళందరూ వచ్చి యుద్ధం చేస్తుంటారు నిధం నువ్వు ఉద్యోగ స్థలంలో యుద్ధం పిల్లలు భర్తలు భార్యలు అందరు యుద్ధానికి వస్తారు సహోదరు స్నేహితులు బంధువులు మిత్రులు అందరూ యుద్ధానికి వస్తుంటారు ఎందుకంటే వాడు వాడేసుకుంటాడు నీకు వ్యతిరేకంగా కానీ కూడా ఏం చేస్తావు వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోవు వాళ్ళ మీద ఎవరి మీద ద్వేషం పెట్టుకోవాలి మీరు నాకు ఇట్లా చేసి అట్లా నీ బాస్ నీకు అన్యాయం చేసేసి నువ్వు ఎప్పుడు ద్వేషం పెట్టుకోవు ఇది యుద్ధం కొంతకాలమే వాడు విజయం పొందిను కాని నేను శాశ్వత కాలం వాడి మీద విజయం పొందుతాను కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన అనే విషయాన్ని నేను మీకు మీకు అవన్నీ చూపించడానికి ఇంతగా ప్రయత్నపడుతున్నాను ఆ ప్రయత్నం ఏంటంటే యుద్ధం ఆత్మీయమైంది ఎక్కడ జరుగుతుందంటే నీ హృదయంలోనే నీ ముఖ్యంగా నీ మనసులో అక్కడ ఆరంభమవుతుంది యుద్ధం మనసులోనే ఎందుకంటే వాడు ఫస్ట్ మనసులోకి దొరుతాడు అని నేను ఇన్సలో చూపించిన వాక్యాలు వాడు నీ మనసులోకి దూరిత ఏమవుతుందంటే నీ మనసు వాడికి సమర్పించేసుకుంటావు అప్పుడు ఈ సున్యాసంగా వాడు అక్కడి నుంచి తలుపోపం చేసుకున్నట్టు అన్నట్టు వాడికి అక్కడి నుంచి వాడు ఇంకొక ఏడు చెడ్డ ఆత్మలను తీసుకొచ్చి నీ హృదయంలో కూర్చుంటాడు ఎందుకంటే నీ హృదయం నివాస స్థలం కాబట్టి ఏస్ ప్రభు అక్కడ నీతో నివసించాలనుకుంటున్నాడు యోహన్స్ వర్ తా చెప్తాడు నేను నా తండ్రి వాడికి వచ్చి నివాసం చేస్తామన్నారు వాళ్ళిద్దరు అంటే తండ్రి కుమారుడు పరశుధాత్మ ముగ్గురు త్రియక దేవుడు ఒకడే దేవుడు కానీ వారు మూడు ప్రతిబింబాల లాగా మనకు ఉంటారు ఈ లోకంలోకి వస్తే కానీ నిజ స్వరూపం అక్కడుంది మన శరీరాలు కూడా ప్రతిబింబాలే కాబట్టి మన హృదయంలోకి వచ్చి మనల్ని నడిపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఎవరు తలుపు తెరిస్తే వాళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నారని వాళ్ళ తప్ప నేను బస చేస్తానన్నాడు కానీ ఎప్పుడైతే నువ్వు రక్షణానుభవంలోకి వచ్చి పరశుధాత్మ అభిషేకం పొందకుండా ఉంటావో క్రమేణా అక్కడ అగ్ని ఉండదు కాబట్టి మంచిగానే ఊడ్చిపెట్టిన ఇల్లే కాబట్టి సైతాన్ని తిరిగి వస్తాడు వాడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు వాడు వచ్చినప్పుడు అప్పుడు స్థితి చాలా భయంకరంగా ఉంటుంది అన్న ఎందుకంటే అవి చెడ్డ ఆత్మలు ఎనిమిది మొత్తం వాడితో పాటు ఎనిమిది ఆత్మలు వచ్చి కూర్చుంటాయి కాబట్టి ఈ ఎనిమిది అనే పదాన్ని జ్ఞాపకం చేసుకోండి నేను త్వరలో కొత్త విషయాలు చూపించబోతున్న వాక్యము ఎనిమిదవది ఏ నేను వచ్చే త్వరలో బహు చూపిస్తాను బహుశా వచ్చేవారమే స్టార్ట్ చేస్తానో తెలియదు ఎనిమిది అనేది మనం చూడబోతున్నాం ఎందుకంటే ఏడు సమాప్తమైనప్పుడు ఎనిమిదితో స్టార్ట్ అవుతుంది కొత్తది కాబట్టి ఈ ఎనిమిది ఏందనేది నేను త్వరలో మీకు చూపించబోతున్నా అది పదిహేడవ అధ్యంతి స్టార్ట్ అవుతుంది అనుకోట ఈరోజు మటుకు ఈ విషయం మనం గ్రహించాల నీ సమస్యని నువ్వు నాన్పుకొని దాన్ని సంకన దేవునికి ఎప్పుడు మహిమ రాదు నీ శరీరంలో అనారోగ్యం ఉండి నువ్వు మందులు తినుకుంటా టైం పాస్ చేస్తే దేవునికి మహిమ రాదు దాని మీద నువ్వు విజయం పొందాలా ఉపాసం ఉంటావా ఏం చేస్తావా అది నీ ఇష్టం కానీ దాని మీద నువ్వు మటుకు ఖచ్చితంగా విజయం పొందాలా అది బహు ప్రాముఖ్యమైంది ఎందుకంటే మన జీవితాలు ఆయన నీ మహిమ పరచాలా అంతే నువ్వు పరిశుద్ధంగా జీవించాలా అపవిత్రతను అసహించుకోవాలా కావద్దు ఎక్కడ కూడా అపవిత్రతని నీ జీవితాన్ని అతి పరిశుద్ధంగా తయారు చేసుకోవాలా ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనమంతా పరిశుద్ధంగా ఉండాలా మన హృదయంలో ఆయన నివసించాల కాంప్రమైజ్ కాకుండా అది మనం ఏర్పరచుకోవాలి మనకు బహు ప్రాముఖ్యమైన జీవితం ఏమున్నా ఏం లేకున్నా మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలా వాడు నిన్ను పరిశుద్ధంగా ఉండనీయాడు ఎందుకంటే వానికి కావాల్సింది వాణి సహవాసంలో యేసు ప్రభుకి విరుద్ధంగా యుద్ధంగా పోయేవాళ్ళు కావాల ఇది ఎప్పుడో స్టార్ట్ అయిందని నేను మీకు చూపించిన ముగింపు దశకు మనం ఇప్పుడు ఈ లోకం అంతా ఒకసారి చదవండి ఇప్పుడు పురాణ గ్రంథము పదహారవ అధ్యాయము పద్నాలుగో అవసరంలో ఈ అపవిత్ర ఏం చేస్తున్నాయి అవి సూచనలు చేయనట్టు దయముల అంటే ఇవి మతపరమైన నేను గతంలో చూపించిన ఎందుకంటే ఈ సూచనలన్నీ మతంలో ఉంటాయని తర్వాత ఎన్ని రకాల మతాలు ఉన్నాయి పురాతన మతాలు నవీన మతాలు రెండు రకాల మతాల గురించి నేను చూపించినా మరిసారి క్లుప్తంగా చూపిస్తాను వాటి గురించి ఇప్పుడు ఇప్పుడు టైం కూడా ఉంటుంది మనకు అంతగా దీర్ఘంగా చూస్తే కానీ పోయిన వార రికార్డింగ్స్లో మీరు చూస్తే అవన్నీ ఉంటాయి ప్రతిది పా పురాతనమైన మతాలన్నీ విగ్రహాలతో కూడినయి అపవిత్ర ఆత్మలకు సంబంధించినవి వాటిని ఇసాపదలు అనుసరించరు ప్రతి పచ్చని చెట్టు క్రింద వాళ్ళు దూపం వేసిండ్రు అన్న విషయాన్ని మనం చూసినాం కాబట్టి ఈ నెగిద్దో అంటే అది పర్వతములు స్థలము ఒక పర్వతం కాదు రకరకాల పర్వతాలు పర్వతాల మీద ఉండే స్థలం లేక ఆ పర్వతాలు అనే ప్రతి పర్వతము ఒక మందిరానికి సాదృశ్యము లేక ఒక మతానికి సాదృశ్యం కాటి ఈ పర్వతాలన్నీ కలిసి సమూహంగా కలిసి ఉండేదే హార్ అనే ప్రాంతము లేక యుద్ధము కాబట్టి ఇది ప్రకృతి సహజమైంది కాదని నేను ఎందుకంటే పరివారం రుజుపరచిన దాన్ని అది ప్రకృతి సహజంగా ఉంటే ఎన్ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఉంటే కానీ ప్రపంచం అంతటా రాజులు దేవునికి విరుద్ధంగా ఆ ప్రాంతాల్లో కలుసుకుంటారు చాలా చిన్న స్థలం అది అంత చిన్న స్థలంలో నూట దేశాలు ఉన్నాయి ఈరోజు ప్రపంచంలో నూట దేశాలు వాళ్ళ రాజులు వాళ్ళ సైన్యము మిలిటరీ అన్నీ న్యూక్లియర్ బాంబ్స్ అయింది ట్యాంకులు అన్నీ తీసుకొస్తే అక్కడ స్థలమే లేదు యాక్చువల్గా కానీ ఈరోజు కూడా అందరూ కామెంటరీస్ అలా అవే చెప్తున్నారు అందరూ సమకూర్చుకు అక్కడ జమ అయ్యి ఇస్రాయల్ దేశం మీదకి యుద్ధానికి వస్తారండి కానీ ప్రకటన గ్రంథంలో ఇస్రాయల్ దేశం గురించి చెప్పదు కదా ప్రకటన గ్రంథము చర్చి గురించి చెప్తుంది కదా అక్కడ అన్ని కామెంటరీస్ తప్పిపోతాయి అన్నట్టు మళ్ళా గొప్ప గొప్ప వ్యక్తులే వాళ్ళు రాసింది ఒక చిన్నది ఎక్కడ మిస్టేక్ అయిపోయిందంటే వాళ్ళు ప్రకృతి సహజంగా చూస్తున్నారు తర్వాత వాళ్ళు మోసపోయినారంటే ర్యాప్చర్ కల్ట్ బోధలో ఉన్నారు కాబట్టి మనం ర్యాప్చర్ కల్ట్ బోధలో లేం కాబట్టి దాన్ని బహుతేటగా చూడగలుగుతున్నాం పైగా ఉదాహరణకి ఇప్పుడు శివను పర్వతం మీద నువ్వు ఉంటే కింద ఏం జరుగుతుందో నువ్వు కానీ కిందనే ఉంటే నీకేం తెలుస్తుంది ఏం జరుగుతుందో నువ్వు బురదలో ఉంటే అది బురద తెలుస్తుంది బురద బయటకు వస్తేనే కాదు అది బురద ఆత్మీయ స్థితిలో ఆ రీతిగా కాబట్టి ఈ హార్మిక యుద్ధం ప్రాంతంలో ఇది ఆత్మీయమైన యుద్ధము ఇది ప్రపంచాత్మకంగా జరుగుతుంది దేవుని బిడలకి విరుద్ధంగా మనం చూసినాం పౌలు తన్ సౌలుతన్ దేవుడు మాట్లాడిన విషయాలు అట్టుపోయిన వారం చూసినాం దేవునికి విరుద్ధంగా ఎవడన్నా దేవుని ఆ యొక్క ములి కోలంలో కోలంలో ఎవడన్నా తనగలడా కిక్ అగేన్స్ ద ప్రిక్స్ అంటాడు సౌలుతన్ అది ఆ యొక్క అపుష్టకర చివరి భాగంకి వచ్చినప్పుడు మనం చూస్తాం పౌలు చనిపోక ముందు జరుగుతున్న ఆ కోర్టు సన్నివేశం అది అయితే ఈ లోకం అంతటా అనుంది కదా దేవుని మహాదినంన జరుగు యుద్ధంనకు లోకం అంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యుద్ధకు బయలు వెళ్ళి వెళ్ళినాయి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి విషయం మాట్లాడుతుంది ఇక్కడ ఎప్పుడో బయలుదేరిపోయినాయి అందుకే నేను దాని గ్రంథాల్లో మీకు చూపించిన మొదటి అధ్యయంలో ఆ రాజుల కాలంలో సర్వనతుడు తన రాజ్యాన్ని స్థాపించునని కాబట్టి మరొకసారి నేను ఎప్పుడన్నా చూపిస్తా ఆ యొక్క ప్రవచనం బహు ప్రాముఖ్యమైన ప్రవచనం ఎందుకంటే ఆ రాజులు ఎవరని నేను చూపించినా కూడా ప్రకృతి సహజంగా కానీ మనకు తెలుసు ఆత్మీయ స్థితిలో ఆ రాజాలన్నీ దేవునికి విరుద్ధంగా మతపరమైన అపవిత్ర ఆత్మలు అవి ప్రతి దేశానికి అపవిత్రమైన ఆత్మ లీడర్ లాగా ఉంటుందని నేను చూపించిన వాక్యాలు కాబట్టి ప్రిన్స్ ఆఫ్ ఇండస్ అంటే మన దేశానికి మీద కూర్చున్న దురాత్మ ప్రిన్స్ ఆఫ్ పర్షియా ప్రిన్స్ ఆఫ్ గ్రీస్ అట్లా రకరకాల ప్రిన్స్ ఆఫ్ రోమ్ ప్రిన్స్ ఆఫ్ అమెరికా అట్లా ప్రతి దేశం మీద ఒక దురాత్మ సింహాస్న మిస్కొని కూర్చుందని నేను చూపించిన వాక్యం చాలా కాలం చాలాసార్లు కాబట్టి ఆ దురాత్మలను దించాలంటే మీరు గర్జించే సింహంలాగా ప్రార్థనలో కూర్చోవాలా లేకపోతే వాడు దిగడు మనం ఏం చేయాలా ఇళ్ళకప్పు మన ప్రభు చేతికి అప్పగించాలా అవి అప్పగించాలంటే నువ్వు ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ కావాలా ఈ దేశాలకి ఎప్పుడు ప్రెసిడెంట్ కావాలి నువ్వు ఈ దేశాలకి అది ప్రకృతి సజమైన తలం ఈ లోకపు రాజ్యాలన్నింటినీ మన ప్రభుకి సమర్పించాలంటే నువ్వు యుద్ధం చేయాల ఒకసారి మోకరాల మీద కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తూ గంభీరంగా అరిచడం అంటే భాషలతో రాజ్యం కదులుతుంది నువ్వు గద్దెస్తూ దిగు సింహాసనం గద్దె పడగొడుతున్నాను నేను అక్కడి నుంచి నేను పారదొలుతున్నాను తరిమేస్తున్నాను అని పెద్దగా అరిస్తే వాడు పరిగెత్తాల్సింది దాని ఈ దేశం మీదకి మిమ్మల్ని సమర్పిస్తున్నాం ఈ దేశాన్ని అట్లా ప్రార్థన చేయరు నువ్వు అట్లా ప్రార్థన చేస్తే ఈ దేశం ఎప్పుడు ఆయనకు సమర్పించబడేది ప్రతి ఒక్కరూ అట్లా ప్రార్థన చేయాలా ప్రభావా ఈ దేశాన్ని మీకు సమర్పిస్తున్నాం దీని మీద నువ్వు సింహాసనం వేసుకొని కూర్చోవు సైతాన సింహాసనాన్ని మేము గద్దిస్తున్నాం విడిచిపెట్టి దిగిపో అని మనం ప్రార్థన చేయం మనం అట్లా వాడిని హెచ్చరించాం గద్ద గద్దించం అన్నట్టు ఎప్పుడో జరిగేది అన్నట్టు కాబట్టి ఇవి ఇవన్నీ దేశాల నుంచి అంటే అక్కడ ఉంది మనం చూస్తుంది లోకం అంతటా ఉన్న రాజులను పోగు చేస్తుంది అంటే రకరకాల మతాలన్నీ దేవునికి విరుద్ధంగా ఈ దేశస్తులని ప్రపంచ ప్రజలని ప్రపంచాత్మకంగా పోగు అవి నేను చూపించిన పురా మొన్నటి దినంన ఆ రకరకాల మతాలకు మీకు వరకు అనే ఉంటే కూడా గుర్తు పురాతనమైన మతాలు మటుకు మొదటిదిగా ఐగుప్తు మతము దాని గ్రీక్ మతము దాని రోమీల మతము దాని బబ్లోను దేశపు మతము లేక మెసపోటేమియా మతము పూర్వీ పూర్వకాలపు పారసిక దేశపు మతము అదే రీతిగా హిందూ దేశపు మతాలు అవి ఏంది హిందూయిజము బుద్ధిజము జైనిజం అందులో రకరకాల గుంపులు ఉంటాయని హిందూయిజంలో శైవులు వైష్ణవులని బుద్ధిజంలో మహాయాన హీనయాన అనే అట్లా రకరకాల గుంపులు ఉంటాయి అదే రీతిగా చైనా దేశపు మతము కనానీల మతము యూరోపియన్ దేశాల మతములు రకరకాల మతాలు గురించి మనం చూసినాం గతంలో వాటిని అంత గీర్ఘ ఎప్పుడు చెప్పను అవసరం లేదు ఇప్పుడు అంత టైం లేదు మనకి ఇస్లాం మతం మరి విశేషంగా ఇవన్నీ పురాతనమైన మతాలు ఈ మతాలన్నీ దేవునికి విరుద్ధమైనవి ఆ రోజు నుంచి ఆయనకి విరుద్ధంగా లేచిన ఈ మతాలు వీటన్నిటినీ తయారు చేసుకున్నాడు కానీ నవీన మతాల గురించి నేను పేరు అని చెప్పించిన నాస్తికత్వము సైంటిజము దాని తర్వాత బహు బహువచన ఏమంటాం దాన్ని తత్వము దాని తర్వాత వాదము లేక బహువచన వాదం అంటాం ప్లూరలిజం అంటాం దాని తర్వాత మానవతా వాదము దాని తర్వాత సాపేక్షవాదము రిలేటివిజం అంటాం ఇంగ్లీష్ లో దాని తర్వాత హెడోనిజం హెడోనిజం అంటాం ఇంగ్లీష్లో కానీ తెలుగులా పదం లేదు దానికి లేక భోగవాదం ఏమో మనం చూపిస్తాం అనుకుంటాం భోగయచలని అనుభవించే వాదం అనట్టు భోగ యచలని ప్రోత్సహించే దాన్ని హెడోనిజంని దాని తర్వాత పోస్ట్ మాడనిజం అట్లని ఇంకెన్ని అంతకన్నా మనం చూసినాము ఇవన్నీ రకరకాల మతాలు ఇవి నవీన మతాలు పాత మతాలు అయిపోయినాయి వాటి టైం ఇప్పుడు ఈ నవీన మతాలు చదువుకున్న వాడిని పట్టినాయి అన్నట్టు చదువుకున్న వాళ్ళు వీటిని పాటిస్తారు అన్నట్టు వాళ్ళ ఏమంటాం వాటిని వరల్డ్ వ్యూస్ అంటాం వాటిని ఇవన్నీ యుగ ఈ యొక్క యుగానికి సంబంధించిన మతాలు ఇవి యవనస్తులన్నీ పాడతాయి అన్నట్టు కాబట్టి బహుగా చదువుకున్న వాళ్ళని యవనస్తులని ఈ మతాలు పట్టినాయి ఈ మతాలు పడడం వలన దేనికి విరుద్ధంగా వాళ్ళు తయారవుతారు అన్నట్టు ఎందుకంటే ఏదో రూపకంగా వాడు కుయక్తి చేత మోసగించి మనుషులని దేవుడి నుంచి దూరంగా తీసుకొని వెళ్ళిపోతున్నారంట ముఖ్యంగా హ్యూమనిజము ఎట్లా ఉంటుందంటే హ్యూమనిజంలో కొంత క్రైస్తవులకి దగ్గరికి కానీ దాంట్లో మోసం మన గ్రహించగలం హ్యూమనిజం అంటే మనుషులు బహు విలవగలవారు అది ఒక రకంగా క్రైస్తవ మతానికి సంబంధించింది బైబుల్ చెప్తుంది మనిషికి దేవుని దృష్టిలో మనిషి చాలా విలవలవాడు కానీ ఎక్కడ హ్యూమనిజం దేవునికి విరుద్ధంగా ఉంటుందంటే మనుషులు తమ తమంతట తామే బాగా పడగలరు బాగుపడగలరు మనుషులకి దేవుని సహం అవసరం లేదు అని చెప్పాడుదే హ్యూమనిజం ఒకరికొకరం సహం పడుకొని మనము నిమ్రదన్నట్లు మనందరం చెదిలిపోకుండా ఒకటే కుటుంబంలాగా ఉండిపోదాం ఒక అని చెప్పుకోవడమే మానవ హ్యూమనిజం అన్నట్టు మానవతావాదం అంటే ఇవన్నీ దేవునికి విరుద్ధం ప్రతి ప్రతి నవీన మతాలు కూడా దేవునికి విరుద్ధం అందుకే వీటన్నిటిని మనం ఏం చేయాలంటే దేవునికి సమర్పించాల ఆయన ఆయన ఆయనకి చోటిచ్చే స్థలంలో మనం వీటన్నిటిని ఆయన గొప్ప చెప్పాలా దేవుడే వాటికి తీర్పు తెలుస్తాడన్నట్టు ఇంకా రకరకాల నవీన మతలను ఎవరిని నేను చూపించాను బహు ప్రాముఖ్యమైనవి ఎక్కడికి పోయినా ఇవి కనిపిస్తా ఉంటాయి చాలా మంది నాతో సంభాషిస్తప్పుడు వీటి ద్వారానే ఈ ఈ ఇటువంటి తత్వంలో నుంచే సంభాషిస్తా ఉంటారు నా గురికి నేను అర్థమైపోతుంది ఈయన పోస్ట్ మార్డన్ ఫెలో ఓ ఇతని హేతువాది నాస్తికుడు లేక సైంటిస్ట్ సైంటిజం ప్రోత్సహించేవాడు లేక భోగా చలని భోగవాదం అంటాం వాళ్ళ ఎడోనిస్ట్ అన్నట్టు ఇటువంటివన్నీ కనిపిస్తా ఉంటాయి హిందూ మతంలో కూడా కనిపిస్తుంది నీకు భోగవాదం అనేది ఎప్పుడు ఎప్పుడు మనకు తెలియదు కాబట్టి బాగా తినాలా తాగాల సుగించాలంట భోగవాదం అది సో ఇవన్నీ ప్రభుకి విరుద్ధంగా మనుషులని తయారు చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బోధలను అన్నింటినీ వ్యతిరేకించాల ఎట్లా ప్రేమతో ఈ బోధలను అనుసరించేవాడు నీకు శత్రువు కాదు దాని వెనక ఉన్న దురాత్మ కుక్తితో ఉన్న మోసపుచ్చే దురాత్మ వాటన్నిటిని నువ్వు ఎదుర్కోవాలా కాబట్టి ఈ మూడు కప్పాల వంటి అపవిత్రత్మలు ఇన్ని రకాల మతాలలో మనుషులని జమ చేసుకున్నాయి ప్రపంచమంతట ముఖ్యంగా ఒక మతము కొత్త రకమైన మతం బయలుదేరింది అది ఎల్జీబిటిక్యూ మతం అంటే ఏంటంటే దేని అందు నువ్వు విశ్వాసం పెడతావో అది నేను కాపాడుతుందని దాన్ని మతంగా పరిగణిస్తారన్నట్టు కాబట్టి ఎల్జీబీటీక్యూ అనేది ఒక మతం అని నేను మీకు గతంలో చూపించిన అయితే ఎందుకు ఇది మతము అంటే అదొక తీర్మానము వాటి ఆచారాల పట్ల వాళ్ళకి నమ్మకము విశ్వాసం ఉంది కాబట్టి అది మతం అంటాం అన్నట్టు ఎల్జీబీటీక్యూ మతం పురాతనమైన కాలం నోవా కాలంలో ఉండే ముఖ్యంగా లోతు కాలంలో ఉండే ఆ మతం కాబట్టి రకరకాల మతాలు దేవునికి విరుద్ధంగా మనుషులని రేకెత్తిస్తున్నాయి పోగు చేస్తున్నాయి అదే రీతిగా అసహనం కూడా ప్రపంచాత్మకంగా అసహనం ఎక్కువ ఆ రీతిగా అసహనాన్ని ప్రోత్సహిస్తూ మనుషులందరినీ ఏం చేస్తుందంటే దేవున్ని సమయం గడపకుండా ఈ అసహనాలకు సంబంధించిన విషయాల పట్ల సమయం గడిపేటట్లు చేస్తున్నట్టు అట్లా మోసపించిన అన్నట్టు ముఖ్యంగా మనం చూస్తాం చూసి మొదటి అసహనం ఏంటంటే రాజకీయ అసహనం ఒకరికి ఒకరికి పడదు పాలిటిక్స్ లో అయితే నాకు బయట దేశస్తుల నుంచి ఎవరో చెప్తా ఉంటే బయట దేశస్తులంట పాలిటిక్స్ గురించి ఎవరు పట్టించుకోడంట మన దేశంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పాలిటిక్సే మాట్లాడతారు మనుషులు అవి సరిపోవంగా యూట్యూబ్ ఛానల్స్ అలా న్యూస్ చూస్తూ ఉంటారు ఇంటి వెనక టీవీ న్యూస్ చూస్తారు మళ్ళా న్యూస్ పేపర్స్ చూస్తారు అన్ని పాలిటిక్స్ సంబంధించిన విషయాలు చాలా ఇష్టం అన్నట్టు అట్లా మన దేశస్తులని ఆ పాలిటిక్స్ల పడేసి అసహనంగా తయారైపోయినారు మనుషులు ఒకరినొకరు వ్యతిరేకత అన్నట్టు ద్వేషము వ్యతిరేకతలు ఒక పొలిటికల్ పార్టీకి ఇంకొక పొలిటికల్ పార్టీకి అట్లా సమయం అంతా వృధా అయిపోతున్నాయి అట్లా దేవునించి దూరం చేస్తున్నారు వీళ్ళు అదే రీతిగా మతపరమైన అసహనాలు ఎక్కువైపోయినాయి కదా ప్రపంచాత్మకంగా ముఖ్యంగా మన దేశంలో ఒక మతాన్ని ఇంకొక మతానికి వ్యత్యాసాలు అన్నట్టు అయితే వీటన్నిటితో పాటు కలిపితే రిలీజియస్ ప్లూరలిజం అని ఒక మతం ఉంటుంది ఇందాక నేను పోయిన వాళ్ళకి కూడా చూపిస్తుంది ప్లూరలిజం అంటే ఏంటంటే అన్ని మతాలు ఒకటే కాబట్టి అన్ని మతాలు సామరస్యంగా జీవించగలరు జీవించగలవు అందరుండే మనుషులు ఆ రీతిగా జీవించగలరు అని చెప్పేదే ప్లూరలిజం అంటాం అయితే రిలీజియస్ ప్లూరలిజం అంటాం దాన్ని అంటే అన్ని రిలిజన్స్ కలిపి ఎందుకంటే వాళ్ళనేది ఏంటంటే అన్ని మతాలు ఒక్కటే అని కానీ మనకు తెలుసు కాదని జస్ట్ కొంతమే తే చిన్న మొత్తం అక్కడక్కడ అంత తేడాగా అనిపిస్తుంది కానీ ప్రతి మతం యొక్క సారాంశం ఒకటే అంటారు వినడానికి బాగుంటుంది అట్లా చేసి వాళ్ళని జమ చేస్తున్నారు దేవుడికి విరుద్ధంగా అప్లూరలిజం అనే బోధ కానీ మనకు తెలుసు అన్ని మతాలు ఒకటే కాదు ఎందుకంటే నేను ఎన్నిసార్లు రుజుపరిచిన కూడా అది బేసిక్గా ఏ మతంలో కూడా రక్షణ అనుభవం గురించి చూడడం ఏ మతంలో కూడా మనిషి పాపి అని చూడం కేవలం బైబిల్ అనే తర్వాత మనిషికి రక్షణ అవసరం అని ఏ మతం చెప్పదు ఇంక్లూడింగ్ యూదా మతం ఎంతమంది తెలుసో నాకు తెలియదు కానీ యూధా మతానికి క్రైస్త మతానికి చాలా వ్యత్యాసం ఆ రీతిగా యూధా మతము దుష్టి నుంచి పుట్టిందని నేను చెప్పగలను ఎందుకంటే అది దేవుని కుమారుని తృణీకరించిన మతం ప్రవక్తలని పాత నిబంధన కాలంలో అది రాళ్ళతో ఆ మతం అపవిత్రంగా జీవించిన మతం రకరకాల విగ్రహాలను పూజించిన మతం అది యోధా మతం వాళ్ళు మోస ధర్మశాస్త్రాన్ని పాటించనే పాటించారు వాళ్ళ కొరకు సపరేట్గా పుస్తకాలు రాసుకున్నారు అవి నేను ఇప్పుడేం చూపించాను అవసరం లేదు మనకి అవి కానీ ఏదన్నా అవకాశం ఉంటే నేను చూపిస్తే వాళ్ళ గురించి వచ్చినప్పుడు బోధ వాళ్ళు ఎట్లా దేవునికి విరుద్ధంగా తయారైన ఈరోజు ఈ సందేశమే కాబట్టి మత అసహనాలు ఎక్కువ రీతిగా మనుషులు కొట్టుకుంటూ కొట్టుకుంటూ చంపుకుంటూ దేవునికి విరుద్ధంగా తయారైనారు కాబట్టి చూడండి ఇవన్నీ దేవునికి విరుద్ధంగానే అన్నట్టు ఈ ఆర్మీ యుద్ధం యుద్ధం అనండి దేవునికి విరుద్ధంగా దేవుని పిల్లలకి విరుద్ధంగా తయారైన మతాలు అన్నట్టు ఇవి ఈ యుద్ధం అట్లుంటది అన్నట్టు కాబట్టి మనం వీటన్నిటిని ఎట్లా ఎదుర్కోవాలి ఇప్పుడు ఏమవుతాయంటే ఇవన్నీ నీకు తెలిసినాక ఇప్పుడు అవి నిన్ను నీ మీదకి వస్తే ఈ నువ్వు ఎట్లా ఎదుర్కొంటావు కాబట్టి ఎక్కడ చూసిన అసహనాలు ఉంటాయి కానీ మనకు తెలుసు ఎవరు ఈ అసహనాలకి బలి అయిపోతారు గొప్ప చిన్న మత మత అసహనానికి బలి అయిపోయే వాళ్ళు గొప్ప జన సమూహం అప్పసుల బోధ ప్రతి ఇంట రొట్టె విరుచుకోమంటే వీళ్ళు పాత నిబంధన కాలపు మందిరాలు తీసుకొచ్చి తిరిగి కట్టుకున్నారు అందుకు శ్రమలుగుండ పోవలసి వస్తుంది వాళ్ళు ప్రతి ఇంటింట రొట్టె విరుచుకోమంటే మందిరాలు కట్టుకొని వాటిని వ్యక్తిగత గుర్తింపుల కొరకు మాది పెద్దదని చూపిస్తే మళ్ళీ ఇంతగా వీళ్ళు మీ దేశంలో ఇంకోటి లేసేందుకు మనం కట్టుకోద్దా ఎందుకు కట్టుకోవద్దు అని లేసేటోడు ఇక్కడి నుంచే కాబట్టి అసహనాల ద్వారా బలి అయిపోతున్న వాళ్ళు గొప్ప జన సమూహమే దాని జాతి రకరకాల జాతుల మధ్యలో అసహనం కాటి ఇవిని దృష్టి కల్పించింది మనం వాటిని జాగ్రత్తగా పరిశీలించాలా నువ్వు ఇట్లా చెబితే కొంచెం క్రైస్తవులకు వ్యతిరేకిస్తారు ఎందుకంటే ఈ మత ఈ జాతి విభేదాలన్నీ సైతాన్ నుంచి పుట్టినాయంటే మీ దగ్గరికి ఎవరు రాడు నేను ఎవరు వెలువడిసేవారు ఎందుకంటే చర్చెస్లలో ఇవి భేదాలు ఎక్కువ ఉంటాయి ఒక చర్చ్ కేవలం కమ్మోలకు సంబంధించింది నేను చూసిన ఒక చర్చి కేవలం రెడ్లకు సంబంధించింది రెండు చర్చలు చూసిన నేను నేను రెండు చర్చలకు పోయినా నేను ఒక చర్చిలో వాక్యం చెప్పాల్సి ఒక చర్చలో జస్ట్ గెస్ట్ లాగా పోవలసి వచ్చింది మెదక్లో మండల్లో అంతా రెడ్లే మాస్టర్ తో పాటు నల్గొండల్లో చూసిన ఒక చర్చ మొత్తం రెడ్లే ఇంకా వేరొటి రాడన్నట్టు అక్కడికి ఎందుకు వస్తాడు అంత రెడ్లుండే స్థలంలో ఎస్సీ ఎస్టీ బీసీలు అసాధ్యం ఒక చర్చి కేవలం రక్షణ పొందిన కమ్మోలకు సంబంధించింది అనుకో ఇంకా తగిన వేరే వాళ్ళు కూడా చర్చ్ ఆంధ్ర దిక్కి ఇంకెక్కువ ఉంటాయి ఇక్కడ కూడా ఉన్నాయని చెప్తున్నానే ఇట్లా విరుద్ధంగా దేనికి తయారవుతున్నాయి ఇవన్నీ అంటే మనుషుల్ని చిన్న భిన్నం చేసేసి గ్రూప్స్ లాగా తయారు చేస్తున్నట్టు ఇది దృష్టి నుంచి పుట్టినది ఎల్జీబిటి క్యూ లింగ అసహనం అంటాం వీటిని జెండర్ అండ్ ఎల్జీబిటి క్యూస్ అంటాం ఇవి బహు వ్యతిరేకమైనవి ఈ ఎల్జీ అంటే ఎల్ అంటే లెస్బియన్స్ జి అంటే గే అంటాం లెస్బియన్స్ అంటే స్త్రీ స్త్రీలు జీవించడము లైంగికంగా గేస్ అంటే పురుషులు పురుషులు జీవించడము బి ఎల్జీబి బి అంటే బైసెక్షువల్ బైసెక్షువల్ అంటే ద్విలింగ అంటాం అంటే ఇది మరి విశేషమైన దుష్టాత్మ ఈ ద్విలింగ ఆత్మ ఎట్లుంటది అంటే ఒక దిక్కు స్త్రీ ఉంటుంది ఇంకో దిక్కు పురుషుడు ఉంటాడు ఆ రెండు గుంపులకి మొదటి రెండు గుంపులకి భిన్నమైంది ఇది మొదటి రెండు గుంపులలో మొదటి గుంపు స్త్రీలు స్త్రీలు జీవిస్తారు రెండో గుంపులో పురుషులు పురుషులు జీవిస్తారు ద్విలింగ అంటే ముగ్గురు ఉంటారు లెఫ్ట్ సైడ్ పురుషుడు ఉంటే రైట్ సైడ్ స్త్రీ ఉంటే మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు అన్నట్టు ఎవరు ఊహించారు కదా ద్విలింగ అంటే అట్లా ఉంటుందని ఇవన్నీ అపవిత్ర ఆత్మలు అది నేను చెప్పే పాయింట్ ఇవి ఆ రోజు బంధించబడ్డాయి ప్రవక్తల కాలంలో ఈరోజు అవన్నీ విడుదల పొందినాయి ఎప్పుడైనా చూపిస్తే ఎట్లా ఇప్పుడు అవసరం లేదు మనకి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీటిని నువ్వు ఎట్లా ఎదుర్కోవాలా ప్రేమతో ఆత్మల మీద ద్వేషం ఉంటుంది నీకు వాటిని గర్జిస్తావు యుద్ధం ప్రకటిస్తావు కాబట్టి కానీ ఆ ప్రేమిస్తావు వాళ్ళకి నువ్వు ఎట్లా చెప్పగలవు సు అసలు మీకు ఇవి అర్థమైతే నేను ఎంత అన్యాయం ఉంది ప్రపంచం అనిపిస్తుంది మీకు నేను అవన్నీ చదివినవన్నీ కాబట్టి నాకు తెలుసు ముఖ్యంగా టీ అంటే ట్రాన్స్జెండర్ అంటాం కదా ట్రాన్స్ అంటే లింగం మార్పిడి అంటాం అంటే పురుషులు స్త్రీలాగా మార్చడం సర్జరీస్ చేసుకుంటారు లేకుంటే స్త్రీలు పురుషులాగా తయారు కావడము వాళ్ళ పరిస్థితులు ఏదంతా అన్యాయంగా ఉంటాయో వాళ్ళు వృద్ధాప్యంకి వచ్చినప్పుడు బహుబా బహుగా ఏడుస్తారు ఎందుకు నేను ఇట్లా యోన కాలంలో ఎందుకు నేను ఇది వినలేకపోయాను ఎవరి సలహా అని బహు దుఃఖపడతారు ఈ ట్రాన్స్జెండర్స్ అనేది బహు డేంజరస్ గ్రూప్ అన్నం అన్నిటికంటే నేను ఇప్పుడు చెప్పాను పబ్లిక్ గా ఎవరన్నా స్మాల్ గ్రూప్ లో చెప్తా వాళ్ళ గురించి పబ్లిక్ చెప్పాను నేను రికార్డింగ్స్ లో పెట్టాను ఇవన్నీ ఎందుకంటే ఈ ఎల్జీబీ టెక్యూస్ మనకి విరుద్ధంగా లేస్తారు త్వరలో మన సేవకి నువ్వు నేను ఒక స్థలంలో ఒక ప్రాంతాల్లో నన్ను పిలిచారు వాకింగ్ చెప్పడానికి ఒక సండే ఆంధ్రది ఆంధ్ర దిక్ కాదు ఇట్టి మన తెలంగాణ దిక్కే అయితే ఆ సండేకి ముందు నేను నేను నెక్స్ట్ సండే పోవాలా పోయిన సండే ఆ చర్చిలో ఒక ట్రాన్స్జెండర్ వాక్యం ప్రకటించిండట పెద్ద గంభీరంగా ఫంక్షన్ చేసి ఓ చాలా మంది వచ్చి క్వశ్చన్ వినిపారట ట్రాన్స్జెండర్స్ వార్త చెప్తుంటే అంటే చర్చి వీటిని ఆమోదిస్తుంది అందుకు చర్చ్ దుష్టుపక్షంగా నిలబడింది ఎప్పుడైతే నువ్వు స్వతమా కాలకు ఆత్మలని నువ్వు సహిస్తుంటే నీలో దుష్టాత్మలు ఉంటాయి కానీ దేవునాత్మ ఎట్లుంటది చర్చిలో ఒక సేవకురాళ్ళు లాగా ట్రాన్స్జెండర్ వస్తే నువ్వు స్వీకరిస్తున్నావు తను చెప్పే వాక్యం అరే నువ్వు పాపంలో జీవిస్తున్నవరాని ఎవరు చెప్పలేకపోతున్నాడు బైబుల్ ఉందిలే కదా స్త్రీలాగా ఉండద్దు అని స్త్రీలాగా ఉండదు స్త్రీ పురుషుడి లాగా ఉంది కదా వాక్యం వారి ప్రవర్తనలో బట్టలు వేసుకోవడం కాదు నేను చెప్తున్నమాట ప్రవర్తనలో కటింగ్ సంబంధించిన హెయిర్ కటింగ్ సంబంధించిన కదా నేను చెప్తున్న మాట ప్రవర్తనలో వారి గుణగణాలు వారి నడవడి పురుషుడు స్త్రీగా ప్రవర్తిస్తే అది అపవిత్రత ఎందుకంటే సృష్టికి విరుద్ధం పురుషులు పురుషులు ఎట్లా జీవిస్తారో ఎంత చెత్త కదా అసలు ఊహించలేము అది భయంకరంగా ఉంటుంది వాళ్ళ జీవితాలు సరే అవన్నీ నేను అంత డీటెయిల్గా ఇప్పుడు పోను కానీ ద్విలింగ తర్వాత ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్ తర్వాత క్వీర్ అంటాం క్వీర్ అనే తెలుగులో ఏముందన్న తెలుగు కానీ గుంపు ఇది క్వీర్ అనేది క్యూతో స్టార్ట్ అవుతుంది క్యూ యూఈర్ ఇది ఒక గుంపు తయారైపోయింది ప్రపంచంలో చాలా చిన్నగా ఉండే ఒక ఆరు సంవత్సరాల క్రితము ఇప్పుడు లక్షల కోట్లలో మన దేశంలో అందులో పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు జడ్జిలు ఉన్నారంట పెద్ద పెద్ద కంపెనీ సిఓస్ ఓనర్స్ ఉన్నారంట గుంపుస్లా గుంపులలా మొత్తం దీన్ని కబ్జా చేసుకున్నారు దేశాల దేశాలే కబ్జా చేశారు ఆల్రెడీ ఐర్లాండ్ గ్రీస్ ఇట్లా దేశాలనే కబ్జా చేశారు ప్రైమ్ మినిస్టర్లు వాళ్ళు ఐర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ గ్రీస్ ప్రైమ్ మినిస్టర్ ఇట్లా తయారైపోయినారు పోలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఓపెన్ గా గే అని అందరూ ఒప్పుకుంటున్నారు స్వీకరిస్తున్నారు ఇట్లా మొత్తం వాళ్ళనే ఎన్నుకుంటారు ఎలక్షన్స్ల ఏమవుతుంది దేవు విరుద్ధంగా అంత క్వీయర్ అనేది ప్రశ్నార్థకమైన లింగం వాళ్ళ జీవితాలు అంటే వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా నేను నింస్తేనా పురుషున్నా తెలుసుకునే స్థితులు కూడా లేరన్నట్టు అట్లా వారి ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా జీవిస్తున్నారు అన్నట్టు అదే రీతిగా మరి కొన్ని గుంపులు త్వరలో రాబోతున్నాయి వాటినే ప్లస్ గ్రూప్స్ అంటారు ఎల్జీ ఎల్జీబీటీ ప్లస్ అంటారు ప్లస్ అంటే కొన్ని కొత్త గుర్తింపులు లింగ గుర్తింపులకు సంబంధించిన వ్యక్తులు రాబోతున్నారు త్వరలో ఎట్లా జీవిస్తున్నారనేది మనకు తెలియదు కానీ అట్లాంటివి వస్తాయి అంటే సృష్టికి విరుద్ధంగా లేక మనుషులు మనుషులు కాకపోవచ్చు వాళ్ళు ఒకటి మనిషి ఉంటే ఇంకొకటి మనిషి కాకపోవచ్చు నేను అనుకుంటున్నట్ల కాబట్టి అది ఓపెన్ గా చెప్పలేము కానీ చాలా భయంకరమైన జీవితాలు అవి నీ కాలంలో త్వరలో మనం చూడబోతున్నాం అన్నట్టు కాబట్టి ఎక్కడ చూసిన ఈ గ్రూప్స్ కి అసహనంగా బయటకు వస్తున్నారు మన దేశంలో అసహనము ముఖ్యంగా ఈ గ్రూప్స్ మీద ఎక్కువైపోతుంది మనము దాన్ని ఆమోదించము బైబుల్కి విరుద్ధం కాబట్టి కానీ వాళ్ళకి మటుకు ప్రేమతో సువార్త ప్రకటిస్తాం నువ్వు చెప్పాలా నీ జీవన విధానము తప్పు దేవుని సృష్టికి విరుద్ధము దేవునికి విరుద్ధంగా మీరు ఇట్లా జీవిస్తే ప్రపంచంలో పిల్లలు ఎట్లా పుడతారు అన్నట్లు చెప్తే వాళ్ళు సరిగా వినారు నాకు దానికి కూడా జవాబిస్తారు వాళ్ళు మేము పిల్లలని మేము కనలేకపోయినా మేము వేరే కనిపించుకుంటామంటారు అట్లా కనిపించుకొని ఆ కమ్యూనిటీని వాళ్ళు పెంపొందించుకుంటున్నట్టు అంటే ప్రపంచం భవిష్యత్తులో అట్లా తయారైపోతారు మనుషులు అది భయంకరమైన స్థితి కదా అది త్వరలో జరుగుతుంది ఎందుకంటే లోతు కాలంలో ఎట్లున్నా అట్లుంటుందని అడిగిస్తూ లూకస్ వార్తలో ఆయన రాకడ తినంనా లోతు కాలంలో దేశం అంతటా తయారైంది అట్లా కాబట్టి ఆయన అక్కడికి ముందు అట్లా తయారైతే ప్రపంచాత్మకంగా అందులో బహు జాగ్రత్తగా మనం ఎదుర్కోవాలి వీటన్నిటిని ఎందుకంటే తెలిసిన వాళ్ళందరూ జమ కాబట్టి లింగ అసహనము సామాజిక తరగతి అసహనములు సోషల్ క్లాస్ అంటాం కదా క్యాస్ట్ కమ్యూనిటీస్ ఒకరికొకరు పడదు దాని తర్వాత దేశాలు దేశాలు జనం జనము దేశం మీదికి దేశము అసహనాలు ఎక్కువైపోతున్నాయి దాని తర్వాత శరణాగతుల మీద అసహనం ఈరోజు బంగ్లాదేశ్ నుంచి చాలా మంది వచ్చేసారు వాళ్ళకి విరుద్ధం అట్లా దేశాల దేశాలు నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళ మీదకి విరుద్ధంగా ఉంటున్నారు అట్లా ఎక్కడ చూసినా అసహనాలు అయిపోయినాయి చిన్న వాళ్ళకి మధ్యలో అసహనాలు వృద్ధాప్యంలో ఉన్న వారికి పిల్లలకి అసహనాలు విద్యా విధానంలో అసహనాలు ఎక్కువైపోయినాయి ఈరోజు ఒకటి ముఖ్యంగా పర్యావరణ విషయంలో కూడా అసహనం ఎక్కువైపోయింది ఈ లోకంలో ఇవన్నీ ఈ అసహనాలన్నీ ఒక్కసారి బయటపడితే ప్రజలందరూ విరుద్ధంగా ఒకటి మీదకి ఒకటి యుద్ధానికి లేస్తారన్నట్టు ఆ రీతిగా ప్రభుకి విరుద్ధంగా లేస్తున్నాయి ఈ గుంపులు ఇవి కాబట్టి ఆర్మిక యుద్ధం యుద్ధం అనేది ఇది ప్రపంచాత్మకంగా జరిగే యుద్ధము ఇది ఒక స్థలానికి సంబంధించింది కాదు అన్న విషయం అని ఇక్కడ బహుదీర్ఘంగా చూ చూడగలుగుతున్నాం కాబట్టి అక్కడ ఏమున్నాడంటే పదిహేనో వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడికి ముగిస్తున్న హార్ మిగిద్దోన్ యుద్ధం అంటే ఏంటంటే మరోసారి క్లుప్తంగా అనేకమైన కొండలు కలిగిన స్థలమే మిగిద్దో స్థలం దాని తర్వాత హార్ మిగిద్దో అంటే ఒక సమూహము కలిగిన కొండలు దాని తర్వాత దాని స్ట్రాంగ్ రూట్స్ నేను స్టార్టింగ్ లో చూపించిన హార్ మెగిద్దోన్ అంటే కోతకు వచ్చిన పంట అన్నట్టు అంటే కొడవలి పెట్టి కొయాల్సిన పంట కాబట్టి ఈ మతాలన్నిటికీ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు అంటే వాటి వెంక వెనకాల ఉన్న దుష్ట ఆత్మలన్నీ దేవునికి విరుద్ధంగా మనుషులని పోగు చేసినాయి కాబట్టి అంటే దేవునికి విరుద్ధంగా ఎవరో నిమ్రోజ్ ఎట్లయితే అందరినీ తన అన్నదమ్ములందరినీ ఎరితిగా అయితే దేవునికి విరుద్ధంగా పోగు ఇది మరో మరోసారి ప్రపంచాత్మకంగా జరగబోతుంది ఇది నిర్మ్రోదు ఆత్మ కాబట్టి అంటే దుష్టిని ఆత్మ ఎవరో దుష్టుని సంతానం కాబట్టి కణాని సంతాతి అట్లా దేవునికి విరుద్ధంగా వాళ్ళందరినీ వాడు పోగు చేస్తున్నాడు కాబట్టి దేవుడు వారందరికీ తీర్పు తెరుస్తాడు తన పెట్టి కోత విస్తారంగా ఉంది కాబట్టి వాటిని కొడలు పెట్టి అవి బాగా పండినాయి కాబట్టి ఆయన తన దూతలను పంపించి వాళ్ళు కొడవలతో వాటిని కోస్తారు అన్నట్టు మనం చూస్తాం ఇది ఆర్మీ యుద్ధం యుద్ధం అనేది ఇది ఎక్కడ జరుగుతలేదు నీ మనసులనే జరుగుతుంది ప్రపంచాత్మకంగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి మనసు జరుగుతుంది అవి ప్రకృతి సహజంగా ముగిస్తాయి ఎందుకంటే ఒక నీ సహోదరి నీ హృదయాన్ని ద్వేషిస్తే అప్పుడే నువ్వు వాడిని నరహత అన్నాడు కాబట్టి ఇది నీ హృదయానికి సంబంధించింది యుద్ధం దాని తర్వాతనే నరహత వచ్చాడు కాబట్టి ఇవి ఇవన్నిటినీ ఎందుకు చెప్తున్నాడంటే పదహారవ వచ్చం చూస్తే ఇప్పుడు మీకు అర్థమవుతుంది అక్కడికి నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తా ఇదిగో నేను దొంగ వలె వచ్చి చున్నాను బాగా అర్థం తీసుకోండి దొంగలాగా అని చెప్పలేదు కొంతమంది చెప్పారు నేను చూసిన వాక్యం దొంగ వలె అంటే దొంగ చెప్పిరాడు కదా అది చెప్తున్నాడు అక్కడ దొంగ టైం చెప్పాడు దొంగ వలె వచ్చి ఇప్పుడు చూడండి ఎవరు ఆయనకి విరుద్ధంగా ఉంటారు ఎవరు ఆయన పక్షంగా తాను దిగంబరుడుగా సంచి సంచరించున్నందున బాగా అర్థం చేసుకోండి దిగంబరుడుగా ఎవరుంటారు నీతి వస్త్రాలు లేనివారు వారు దిగంబరులు అంటే ఈ లోకమంతా దిగంబరులుగా ఉంటారు అన్న విషయం జ్ఞాపకం చేస్తుంది చివరి తాను దిగంబరుడుగా సంచరించున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి ఇది పాయింట్ అన్నట్టు కాబట్టి మేలుక్కోవడం మెలకువగా ఉండి తన వస్త్రాన్ని కాపాడుకోవాలా లేకపోతే నీ వస్త్రం పోగొట్టుకుంటావు దాన్ని కాపాడుకోవాలంటున్నాడు నువ్వు హ్యూమనిజం తట్టు తిరిగితే ప్రభుని ధృనీకరిస్తావు సైంటిజం తట్టు తిరిగితే ప్రభుని ధృనీకరిస్తావు నాస్తికత్వం తట్టు తిరిగితే ప్రభుకి వ్యతిరేకం దేవుడు లేడు అంటున్నావు హ్యూమనిజం దేవుని దేవుని సహాయం నాకు అవసరం లేదంటున్నావు నాంతట నేను జీవించాలని అంటున్నావు నా నుండి వేరుగా ఉండి ఫలించలేమన్నాడు ఆయన యోహాన్స్ వార్తలో పదిహేనో అధ్యాయంలో అది హ్యూమనిజంకి విరుద్ధం మా బోధ కాబట్టి హ్యూమనిజం ని నువ్వు స్వీకరిస్తే ఆయనకి శత్రువు ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం ఈ లోకపు సిస్టమ్స్ ఇవన్నీ ఇవన్నీ ఈ లోకపు ఆచారాలు విధానాలు మనుషులు ఈ రీతిగా వీటన్నిటిని ఆచరించి దేవునికి విరుద్ధంగా జమ అయిపోయినరు లాస్ట్ డేస్ అన్నట్టు ఇంకా హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ నేషన్స్ దేవునికి విరుద్ధంగా తయారు అయిపోయినాయి ఇవి పోయి ఈ అపవిత్రాత్మని ఎక్కడ బహు భయంకరమైన అపవిత్ర జీవిస్తున్నారు మనుషులు అటువంటి సమయంలో ఒక చిన్న గుంపును ఏర్పరచుకున్నాడు దేవుడు వాళ్ళే లక్షాన్న మంది పాత కాలమే కావచ్చు ఏలియా కాలమే కావచ్చు అదే రీతిగా బొలుల కాలంలో దేవుడు నలుగురిని అనుకున్నాడు ధాన్యాలు శద్రక్ మిషన్ అభెద్భో చిన్న గుంపు చిన్న గుంప పార్షిక రాజుల కాలంలో అహెషరోజు రాజు కాలంలో హామాన్ మోర్దకాయ్ ఎస్తారు మన చూస్తాం మనం మూర్దకాయ ఎస్తారు చిన్న గుంపే అట్లా ప్రతి దశలో అపోస్ల కాలంలో చిన్న ఏస్రో పుట్టేటానికి చిన్న గుంపే ఆయన వచ్చేటానికి కూడా చిన్న గుంపే ఆ చిన్న గుంపే లక్ష నలభై నాలుగు వేల మంది వాళ్ళు తప్ప ఎవరు వీటిని చూడలేరు గ్రహించలేరు ప్రకటించలేరు ధైర్యంగా అందులో దేవుడు మాలను ఏర్పరచుకున్నందుకు మనం ధైర్యంగా ఉంటున్నాము ఆయన ఆయనని మహిమ పరుస్తాము ఎట్లా యుద్ధం పోరాడి సైతాను శక్తుల మీద మనం యుద్ధం పోరాడుతున్నాం ప్రకటన చేస్తున్నాం మంత్రాల మీద రోగాల మీద అపవిత్రతల మీద కష్టాల మీద శ్రమల మీద మనం యుద్ధాలు పోరాడుతున్నాం ఎవరికి కష్టం ఉన్నా మనం పోయి వాళ్ళ మీ వాళ్ళ యుద్ధాలు నేర్పు వాళ్ళ చేతులకు మనకి నేర్పించు కాబట్టి దేవుడు ముఖ్యంగా నీ శరీరంలో ఎటువంటి బాధ ఉన్నా ఏ రోగం ఉన్నా నువ్వు దాని మీద విజయం పొందకపోతే నువ్వు యుద్ధాలు ఓడిపోయిన వాడవే అది ఏ రోగమాన కానీ దాన్ని నువ్వు త్వరగా ఛాలెంజ్ తీసుకొని దాని లేకపోతే నువ్వు సమాధాన ఇది నాతో పాటే ముగించాలని కాదు నాతో పాటు లాతన నా తను నా నుంచి వెళ్ళిపోవాలది నాలో ఉండడానికి వీల్లేదు నేను ఈ రోజు నుంచి నాన్ స్టాప్ దానికి వ్యతిరేకంగా నేను దేవునితో సంభాషిస్తా దాన్ని గద్దిస్తా భాషలలో అది విడిచిపెట్టిపోక తప్పదు అది ఓడిపోవాల్సింది ఎందుకంటే ఎప్పుడో ఓడిపోయాను కాబట్టి మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు కాబట్టి ఎందుకు ధన్యుడు అంటే వాడు ఏ ఉన్నాడు కాబట్టి నీ వస్త్రాన్ని నువ్వు కాపాడుకో నీ నీతి వస్త్రాన్ని కాపాడుకో క్రీస్తు అనే వస్త్రాన్ని కాపాడుకో క్రీస్తుని ధరించుకున్నావు కాబట్టి ఆ వస్త్రాన్ని కాపాడుకో రక్షణ అనే వస్త్రాన్ని కాపాడుకో పరిశుద్ధత అనే వస్త్రాన్ని కాపాడుకో కాబట్టి ప్రభుకి విరుద్ధంగా ఉండే వాళ్ళు దిగంబర్లు అని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే వాళ్ళకి రక్షణ సందేశ రక్షణ వస్త్రం లేదు నీతి వస్త్రం లేదు వాటిని మనం కాపాడుకోవాలంటే రోజులలో ప్రభుని మనం అడుగుదాం ప్రార్థనలో ప్రభు నా వస్త్రాన్ని నేను కాపాడుకోవాలైనా నాకు సాయం దైచేయి నేను యుద్ధం పోతున్నాను వీటన్నిటి మీద నేను యుద్ధం ప్రకటిస్తున్నా వాడు నీకును మాకును వ్యతిరేకంగా ప్రపంచమంతట రాజులని పోగు కానీ మీరు చెప్పినారు ప్రభ పాతల లోకపు ద్వారాలు మీ యొక్క సంఘం కాబట్టి ఆ వాక్యాన్ని ఇప్పుడు మేము తీసుకుంటున్నాం వానికి విరుద్ధంగా వాడి వాడి పాతల లోకపు తలుపులని విరగొడతాం మేము అందులో నుంచి మనుషులు బయటికి తీసుకొని వస్తాం వాడి మీద యుద్ధాన్ని ప్రకటించినాం మేము గర్జిస్తాం ఆయన మీద వాడిని తరిమి ప్రజల నుంచి సంఘాల నుంచి కుటుంబాల నుంచి అటువంటి కృపభాగ్యాన్ని మనకు అనుగ్రహించలేసి మనం ప్రార్థిస్తాం పరిశుధ్ర తండ్రి మీకు వదనాలను మరోసారి మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు ఈ ఆర్మీ యుద్ధం యుద్ధము ప్రకృతి సహజమైంది కాదు ఇది ఆత్మీయమైందని కాబట్టి ఇది మా హృదయంలో నుంచే మా మీద మనసుల నుంచే ఇది ఆరంభమవుతుందని మీరు మాకు చూపించినారు కాబట్టి ప్రతి స్థలంలో వీటిని మేము ఎదుర్కో వెదుర్కోవాలా ప్రభా వాటిని ఓడగొట్టాలా అందులో నుంచి మనుషులను లాక్కొని రావాలా మీకు సమర్పించాలా ప్రతి సమస్య మీద విజయం పొందడమే మిమ్మల్ని మహిమపరచడం అని ఇందాక వాక్యం చేసినాం ఫరో మీద మీరు విజయం పొందాలా ఫరో సం సైన్యంలో మీద మీరు విజయం పొందాలా అప్పుడు నేను మహిమ పొందుతానన్నారు కాబట్టి మా సమస్యలని మా అనారోగ్యాలని మేము అట్లనే దిగమింగుకుంటే మీకు ఎప్పుడు మహిమ రాదు బ్రవ్వా కాబట్టి మేము స్వస్థతలు పొందాలా అనేకులకు స్వస్థతను ప్రకటించాలా ఆ రీతిగా సైతాన్ మీద విజయం పొంది మిమ్మల్ని మహిమపరచాలా ఇక మీదట ప్రతి సమస్యని మేము పరిష్కరించి మిమ్మల్ని మహిమపరుస్తాం ప్రతి కష్టంల నుంచి విజయం పొంది మిమ్మల్ని మహిమపరుస్తాం అట్లా మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యాన్ని భద్రపరచండి వీనికిలో ముఖ్యంగా తండ్రి ఫలభరితం చేయని అనేకుల జీవితాలలో వీటిని జాగ్రత్తగా నేర్చుకొని అనేకులకు చూపించాలా ప్రభు ఇవి ఎవరు చెప్పలేరని మాకు తెలుసు మేము దాన్ని బట్టి అయితే ఇది కేవలం ప్రభు వల్నే మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం ప్రభు ఇది మీరిచ్చినది కాబట్టి మీ మహిమార్థంగా మేము వాడతాం సైతానికి వ్యతిరేకంగా వాణి నవీన బోధలకి నవీన మతాలకి వ్యతిరేకంగా ప్రతి పురాతనమైన మతాలకి వ్యతిరేకంగా వీటిని మేము వాడతాం ఈ వాక్యాన్ని ఇందులో జీవం ఉంది ఇందులో శక్తి ఉంది సైతాన్ని దుడుమాణి శక్తి ఉంది ప్రభు అటువంటి శక్తిని మేము పొందుకొని ముందు పోవాలని నడిపించండి వింటున్న వారందరినీ స్వస్థపరచండి వారిలో ఉన్న ప్రతి డీమన్ స్పిరిట్స్ ని గర్దిస్తున్న గెట్ అవుట్ ఆఫ్ దియర్ లైఫ్ రైట్ నవ్ ఇన్మెంట్ I pronounce death to all the diseases, all those bacteria, all those viruses in the mighty name of Jesus Christ. Prabhupada Prithyokanisvastha Parchandipala Parchandipini We are the same as the living in the world of life, that's why we are the same as the human beings. We are the same as the living in the world of life. We are the same as the living in the world of life. We see that we are the same as the human beings. ప్రతి ఒక్కరం సమృద్ధి జీవితాన్ని పొందుకొని మీ కొరకు సమృద్ధిగా జీవించాలా అనేకులను మీ చింత నడిపించాల దుష్ట శక్తుల నుంచి మనుషులందరినీ లాక్కొని రావాలా ఈ రాత్రి మంచి తరగతి ఇచ్చింది వీక్ లే స్మిల్సి దించలాగా పరిశుద్ధ నామంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ఏసుకు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదకాలం తొడయండి అనగాక ఆమెన్ అందరికీ ప్రైజులాడు మీరుచాడండి అందరికీ రేచాడండి